నాలుగు కూడా మునిగిపోయేటట్టు వచ్చినాడు బాణముల చేత ఆ రథము వచ్చినాడు తన యొక్క మాధుమోయి మాధుమకం పెట్టినూ తా చేసి మన వాలి పర్లమన దీని పెట్టుని మిల్లు చేసినటువంటి వాడై మరలా కొన చేసినాడు ఆ గురదము అతి సమయముందుగా ఆ పాను పీడుకును ఎక్క కలుసు నరికినాడు అర్జునుడు అతడు రెండవ ధనస్సు ఎత్తునాడు ఎత్తున హనస్సును ఎత్తుతూ ఉండగా లేదా బాధ వచ్చినాడు అవురాత అర్జున ఎంత పని చేసినా వయ్యా అని మూడవ ధనస్సు తీసుకొని ఆరంభం చేసినాడు మంచి చేసేస్తుండెల యొక్క పిట్టుని అంప బాడ ఉన్నది బాడ వర్షం శరీరం అంతా అక్కుగాడిపోయింది అయినప్పటికి పౌషధాన్ని అవలంబించేటువంటి వాడై ఆ చెబుతూ ఉన్నాడు అర్జునుడు కోరద మునికోలే కొనియల కుదిక ఆ బాగా చదవేకినాడు ఆ కాలం చేత ఆ అర్జునుని వల్ల కాజేంటి సమయంలో మరలా యుద్ధముల యొక్క పక్కములున్నాయే తొట్టులో పడవహించినటువంటి వాడై ఆ మునిపో అల చలన కోల ఈశ్వరి దూకినాడు హుమిరికి ఆ శ్రీకృష్ణ స్వామి చక్రము దూకిన దోకటంతో భూమి ఆపత్తు కూడా ఒక్కసారికి దగ్గరకి రా తిరిగిపోయింది ఆ కింద ఉన్నటువంటి యొక్క జగ్గజములు మధ్య చిలబడి పడినవి ఆశా చక్రమంతా అవులాడిపోయింది కౌరవ సైన్యంతా పారిపోయింది లోకములు సంచల్యం జగనమున్నటువంటి దేవతలంతా కూడా ఆశ్చర్యపడుతూ ఆ సర్వేతున్ని యొక్క మరలా ఎలా ఉందా కౌరవ సైన్యం అండి పెద్ద పులిలు వచ్చినటువంటి యొక్క లేళ్ మాదిరిగా ఎటు వాడటే ఎటు వాడటే పలాయనం గుంపుడు గుంపుడు గుంపుడు కూడా బయలైపోయింది ఆ బింపులు కూడా సైన్యం ఏది లేదు అవసరవాడ తెలియదుగా ఏమిటి ఆపడికిస్తూ ఉన్నారు ఏమిటి ఏమిటి ఏం జరిగింది ఏమిటి ఎక్కడ అంటే పొలిసన్ పొలిసని పొలిసలు పిల్కుడు తెచ్చాడు బిక్కుడు తెచ్చాడు పిల్పుడు తెచ్చిపోయాడు అని కేకలు వేస్తూ ఎవరిని ఒక్కరిని కొట్టలేదట సర్వేశ్వరుడు ఒకరిని సంహరించలేదు ఆ ఒక్కరిని కొట్టలేదు కానీ అది చేస్తున్నది అది చూసేసరికి అంత వయ ప్రాంతం అయిపోతున్నదట లోకమే అవచ్చు కూడా ఆ పీఠుడు సజ్జనని కేకలు వైది గౌరవము ఆ పీర్ముడు చచ్చాడు సచ్చాడు అయిపోయాడు సుమా పీర్ముడు అని కాకలు పెడుతూ ఉన్నారట ఎక్కడ వాళ్ళు అక్కడ పలాయుం పలాయం కుంపులు కుంకులు కుంకులుగా పారిపోయింది సైన్యమంతా కూడా కనుకొని విష్ణు ఎత్త మహాత్మా చూచి నవ్వినటువంటి వాడీ మహాత్మానకి తిరగవచ్చు రా ఈ లోముందు అర్జునుడు తప్పలేకపోతే నీకృష్ణ స్వామి తప్పాడనే గీర్ చక్రధారు చే తగినందువల్ల మోక్ష ప్రాప్తి పరముల ఎందు నాకు నీ చేతిలో దృదుడ కంటే మేలు రావయ్య వచ్చి టగరయ్యి ఆయన పలుకునంత జంభాంతకు సూరం సరపృసంబుగా అసమ్ముడికలు వెను వెనుక నీటి కమ్మల దృష్టి పెట్టి దూకినటువంటి వాడై అర్జునుడు పోయి ఆ సరివే పట్టుకున్నాడు చేసుతోంటాడు అర్జునుడు చేసి నీవిట దక్గమే వరుసేపురులన్నై ఉంటే చేసి నీవు ఇప్పుడు ఈ ప్రకారంగా వీధికి దూకి తప్పినట్లయితే ఏమను నయ్య జగోటి మహాపుజుడే ఆడి తప్పవచ్చునయ్యా యుద్ధ రంగముల ఎందు కొంతేపు అలసట చందుట తత్వంగా పాటు సూతు రావయ్య రథము మీటి వస్తుంది కనుక నా మీద కడగినటువంటి భేటుని పాటు సూతు కానీ యొక్క పథద దేవుతో తోస్తాను కనుక నేను నీవు కూడా తోడవచ్చును కనుక రావయ్య రథము తిరిగి రావలసింది ఆత్తుడనైనటువంటి దేవతల వారి దాసుడు అవమాన పరచులు మా లోకము రందుకు మరలే అని ప్రార్థించగా ముకుందుకు తిరిగాట ెక్కిన శిఖరత్య సుందరం శైలం ఎదురు రథం సరి శిఖరందరం రెండు శిఖరములు కలిగినటువంటి పర్వతం మాదిరిగా ప్రకాశించింది వారి దంపక ని గిల్లు తోపటన రాతి పటలాసారమునిగి వాడల వెగటు పరచి ఎత్త నలుల మెత్తగా ఎదిమి తడిమిన వైరుల రూపుమాకు వీళ్లు ఏమి లక్ష్యం చేయకుండా ఆ ప్రకారంగా తడిమినటువంటి వారే సమర్థమైన సైన్యమును అనేక వందల వేల పరిధి నరికి ఇప్పుడు రికినాడు పోలు మాషిమలంగాలందముదూ ఆ ఎలా ఉన్నదయా సైన్యములు సంహరించడం భీతుడు అంటే పోలు మానిషి ఆ చెత్తన్న పోతుంటి వాడు కదా మనుషుడు ఆ చేపెట్టి రుచి చేయాలను ఆప్తకారంగా పీటుకుని ఎదుట సైన్యం ఎవరు కూడా అలా నాశనం కొత్త సేపు మనం ఉన్నట్లయితే పాండవ సైన్యాన్ని ఎవరు చేస్తాడు తొందరగా మనం అనిపోయినాడా ఏమి అనే శక్తి దాసు అర్థమించినాడు రెండు బలములో దివేమించే ఆ రెండు బలములు కూడా వెనక్కు మరణించిన తమ్మిదవ నాటి బలమ్మ బెందుబడి ఆదిశా సమయం నందు రహస్యం ప్రకారం ఇక్కడ రావణ్ణి అక్క లంకలో సమస్తమైనటువంటి యొక్క సైన్యమంతా మానవ సైన్యమంతా ముట్టడించింది వీరాత్రి మీద లంక ముట్టడించిన తనయులు ఇంకా వారికి పోయి చెప్పాలి ఇలా మేము వచ్చి నీ లంక యావత్తు కూడా ముట్టడి వేశాను కనుక వచ్చి ఆ యుద్ధానికి రావాల్సింది అని కనుక ఎవరు పోవాలి నువ్వు పోవాలి లంకలోకి ఎవరు పోవాలను అని ఆలోచించారట రామచంద్ర స్వామి వారు లక్షణ స్వామి అంటే రాముడి యొక్క లంకలోకి ఊరికే విడి రావడం అయితే ఎవరైనా విడి రావచ్చు ఎవరైనా విడి రావచ్చు కానీ ఆ యొక్క రాక్షసులు రావుణ్ణి యొక్క పోయి తిరిగి రావాలను అంటే ఒట్టివాడు పోసి రాస్తారా తిరిగి మళ్ళీ ఆ భయం సమర్థుడైనటువంటి వాడే పోవాలి ఒట్టివాడు పోవడానికి వీలు ఎవరిని పంపించాలను అంటే ఆంజనేయ స్వామి దానికి తగినవాడు అన్నాడు ఆంజనేయ స్వామి ఆయన తప్ప ఇంకెవడు తాలడు ఆ రాముడు సభలోకి పోయి మాట్లాడి రాగలను అంటే మరి ఒకడు అన్నాడు అంటే పంతమంది పెద్దలు అలా పంపాలి ఆంజనేయులు పంపడానికి వీళ్ళే రాజనీతికి విరుద్ధం ఏమని అంటే ఇంతకంటే బలవంతుడు లేడు మళ్ళీ ఇతనే వచ్చాడు ఇంతకంటే బలవంతుడు ఆ సైన్యములు లేదు అని అర్థమవుతుంది వాడు ఆంజనే ఇల్లే గొప్ప ఎంతకంటే బలవంతుడు సమర్థుడు లేడు ఆ సైన్యంలో మళ్ళీ మీడియా వచ్చాడు అని చెప్పి వాడు అర్థం చేసుకుంటారు కానీ అలా ఉండకూడదు కొత్త వాడు పోవాలన్నాడు రాజనీతికి విరుద్ధం అని కనుక కొత్త పోవాలి ఎవరు పోవాలి ఎవరు పోవాలంటే సామాన్యుడు పోయి తిరిగి రాలేడు ఇవ్వరాదు నాడు అంగరుడు ఆయన విలవండి ఆయన వినవచ్చు పిలిచారు పిలిచి చెప్పారు వాంగరుదా పోయి వస్తావటయ్యా ఆ రాముడు సభకు పోయి చెప్పిరా ఏ బలమును నమ్మి ఆ సీతామహాదేవుని జనస్థానము నుండి గంగయ్య అపహరించి తీసుకొని వచ్చను ఆ బలం తోపు వలసినటువంటి యొక్క సమయం వచ్చింది అని చెప్పి చెప్పిరావయ్య ఆయన ఆ చెంపు రామాయణం ఆ చంబు రామాయణంలో అంటాడు రామాష్టమా జగతలక్ష్మణ సంగితానాధ్యతా జగార కుటల విజితా మాలాంగవత్ఫలమీ ఫలక్ష్మేణి వస్త